వేడితో కూడా ఆ సూర్యుడికి ఏం పని లేదు ఆ సూర్యుడు అందరికీ సమానమే లాయర్ అయినా యాక్టర్ అయినా డాక్టర్ అయినా ఎవరు ఏది చేసినా ఎవరు ఏది చెయ్యకపోయినా కూడా ఆయనకి ఏమి సమానం ప్రకాశించడం ఒక్కటే ఆయన పని ప్రకాశమే ఆయన అలాగే ఆత్మ ప్రకాశించడమే దాని పని నువ్వు తట్ట వెతుక్కో మొట్ట వెతుక్కో ఏ పనైనా చేసుకో దానికి ఏం నిమిత్తం కార్యముల మంచి చెడులకు భాస్కరునికి సంబంధం లేదు అంతే నీదే బాధ్యత అది ఏమయా లేవ గారే ఈశ్వరార్చన చేసేవా తీపిరి కట్టపట్టుకున్నావా తట్టాబుట్టా వెతికేవా దాట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ యూ ఏమండి మరి నా కర్మఫలం ఈశ్వరుడేం మార్చడా మార్చకపోతే ఈశ్వరుని నేను ఎందుకు అసలు అర్చించాలి ఆ ఈశ్వరార్చన వల్ల నాకేమిటి ప్రయోజనం నేను అనుకున్నట్టుగా ఈశ్వరుడు పని చేయకపోతే ఇంక ఈశ్వరుడితో నాగేవుడి పని వాడికి సమాధానం చెప్తున్నారు ఆ ఈశ్వరుడు ఆత్మ సూర్యుని వలె ఉన్నారనైనా అందరికీ సమానమే నిర్దోషి అయినా దోషి అయినా ఏ ద్వంద్వ ప్రభావం ఈశ్వరుడు సర్వత్ర సమదర్శనం కలిగినవాడు అయిన ఎందుకు ఎలా ఉండాలండి ఎవరో ఒకరి వైపు ఉండొచ్చు కదా అలా ఉన్నట్టుగానే కనబడుతున్నాడు కదా ఈ ప్రపంచంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఉన్నట్టు కనబడుతున్నారు కదా ఒకరి యొక్క స్థాయి భేదం ఒకరి యొక్క స్థాయి భేదం అలా ఉంది కదా అన్నారు సరే చూద్దాం చిన్న ఉదాహరణ చూస్తే అర్థమైపోద్ది ఒక వ్యక్తికి మన చిన్న పిల్లవాడు ఉంటాడు ఎలా అంటే మూడేళ్ల పిల్లవాడు లేదు రెండేళ్ల పిల్లవాడు ఆ పిల్లవాడికి ఒక ప్లాస్టిక్ కరెన్సీ నోట్ ఇస్తాం అంటే అర్థం ఏంటి ఒక ఐదు వందల రూపాయల నోటు ఒక రెండు వేల రూపాయల నోటు ఏదో ఒక ఒక నోట్ ఇస్తాం ఏంటి అంటే పిల్లవాడికి డబ్బులు అని చెప్తాం ఏమిటి డబ్బులు అంటే వాడు వాడు వెనక్కి ముందుకి తిప్పుతాడు అదే వాడికి అవగాహన అవ్వదు కానీ నీ డబ్బులు ఎక్కడన్నాయి తెచ్చుకొని అన్నానగానే టక్కడక్కా వెళ్ళి ఆ ప్లాస్టిక్ నోట్లన్నీ తెచ్చి అక్కడ పెట్టుకుని చూపిస్తాడు వాడు నేర్చుకోవడానికి వికాసానికి ఆ ప్లాస్టిక్ నోట్లు పనికొచ్చాయి ఇప్పుడు నిజంగానే ఈ ప్లాస్టిక్ నోట్ పట్టుకెళ్ళి దానికి ఏమైనా బయట ఏదైనా వ్యవహారం చేయబోతే దానికి విలువ లేదు కదా అని ఈ పిల్లవాడికి నిజంగానే ఆ విలువ ఉన్నటువంటి డబ్బులు చేతికిచ్చాము అతనికి తెలియదు కదా అంటే అతనికి వికాసం వచ్చేంత వరకు ఇప్పుడు కోటి రూపాయలు డబ్బులు తీసుకొచ్చి అతని చేతికి ఇచ్చేసాం ఏం చేసుకుంటాడు ఈ మూడేళ్ల పిల్లవాడు ఏమి లాభం లేదు వాడికి ఆ విలువ తెలియదు ప్రయోజనము లేదు కాబట్టి ఈశ్వరుడు దృష్టిలో మనం ఎప్పుడు ఈ మూడేళ్ల పిల్లవాడే మనకి ఎప్పుడు ప్లాస్టిక్ కరెన్సీతో ఆడుకోవడమే వాస్తవికమైనటువంటి విలువ కలిగినటువంటి స్వరూప జ్ఞానాన్ని మనం గుర్తించే వికాసం వచ్చేంత వరకు కర్మసంగతమై ఉన్నటువంటి ఈ ఆట నడవలసిందే ఈ బాల్యపు చేష్ట నడవలసిందే ఈ పిల్లల ఆటల పోలిక జరగవలసిందే కాసేపు ఇంకొక ఉపమానం చెప్తాను ఇంద్రజాలి గుడు ఉంటాడు ఇంద్రజాలిగుడు అంటే మెజీషియన్ ఆయన ఏం చేస్తాడు అలా అని గాల్లోంచి ఒక లడ్డూ తీస్తాడు ఇలా అని ఈ పిల్లాడి చేతిలో పెడతాడు తినమంటాడు తింటాడు ఇప్పుడు గాలిలోంచి లడ్డూ ఎలా వచ్చిందని ఈ పిల్లవాడు మళ్ళీ ఇలా చేత్తో ఇలా అంటాడు రాదు మెజీషియన్కి గాలిలోంచి లడ్డూ వచ్చింది కానీ పిల్లవాడు ట్రై చేస్తే రాదు ఎందుకని ఆ మెజీషియన్కే తెలుసు గాలి లడ్డు ఎలా తీయాలి ఇప్పుడు మెజీషియన్కి సత్యం తెలుసా తెలీదా తెలుసు సత్యం ఎవరికి తెలియదు చూసే ఒడికి తెలియదు చూసేవాడు ఆ మాయాజాలపు ప్రభావానికి దృగ్భ్రాంతికి లోనయ్యాడనమాట దృశ్యభ్రాంతి దృగ్భ్రాంతి ఈ రెండు సమస్యలు ఉన్నాయి మనలో దృశ్యభ్రాంతి తగాదా తీరిస్తే గాని దృగ్భ్రాంతి జోలికి వెళ్ళలేదు దృగ్భ్రాంతి సమిష్టి దృశ్యభ్రాంతి వ్యష్ఠి ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ దృశ్యభ్రాంతిని దృగ్భ్రాంతిని మెజీషియన్ వాడికి తెలుసు ఈ రెండూ తెలుసు వాడికి ఏవి చూపెట్టాలి ఏవి చూపెట్టకూడదు హస్తలాఘవం ద్వారా ఏది ఎలా చేయాలి అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి ఇప్పుడు మెజీషియన్ మీద మ్యాజిక్ ప్రభావం ఏమైనా ఉందా ఏమి లేదు అలాగే ఆధారమై ఉన్నటువంటి స్వరూప జ్ఞానం మీద పంచకోశ వ్యవహార పూరితమైన ద్వంద్వ ప్రవృత్తి ప్రభావం ఏమైనా ఉందా ఏది ఎందుకని సత్యస్థితి ఎందు సత్స్థితి ఎందు సన్నిష్ఠుడై సహజంగా ప్రకాశమానమై ఉన్నాడు ఆయన కాసేపు క్రోధాన్ని బూనేడు అర్జున తప్పుకో ఇవాళ వేసేస్తా భీష్ముడు అన్నాడు పరమాత్మ స్థితికి ఏమైనా భంగం వచ్చిందా రాలేదే ఎందుకని అదేంటండి పరమాత్మ గారి క్రోధం రాలేదా భీష్ముడి మీద కుప్పించి ఎగిసిన కుండలముల కానీ భీష్ముడు ఆ దూకే విధానాన్ని భాగం చది తెలు అట్లా అలా కరి కరిమీదకి లంఘించిన సింహము అనే లంఘించాడు అంత ఉద్వేగాన్ని చూపెట్టాడు పరమాత్మ మరి ఇప్పుడు పరమాత్మకి ఏమైనా తేడా వచ్చిందా ఏం రాలేదు కదా అర్జునుడు అడిగితే విశ్వరూప సందర్శనం చూపెట్టేశాడు ఏమైనా పరమాత్మ తేడా